స్మృతిపరా భగవత్పాదశంకర నిర్దేశ స్మృత బ్రాహ్మణస్ వేదాచ య విహి పురా తస్మాదో దాచ ప్రవర్తాక్త ఇక్కడ పరమాత్మకు మూడు నామములను నిర్దేశం చేసుకున్నారు ఓం తత్ సత్ అనే మూడు నామములు మనము బాగా కండిషనింగ్లో ఉంటాము నాము అంటే మనకి తెలుసున్న నామాలు ఎవయి అవే నామములు అలాగే ఉండాలి అలాగే ఉంటాయి అనే కండిషన్లో ఉంటాం తర్వాత నామములు అంటే సహస్ర నామములకు బాగా అలవాటు పడుతున్నారు జోన్ తర్వాత నామములు అన్నవి సహస్ర వెయ్య పేర్లు కావాలి వెయ్యి పేర్లు కావాలంటే ఎలా వస్తాయి అలా వాటిని మీరు జాగ్రత్తగా ఇటు ఇటు చూసి అన్ని వైపు నుంచి పోవేసి తయారు చేశేకరణి అంటే మరి కొంచెం పరిశీలనగా చూడగలిగి వాళ్ళకి కనపడతాయి ఇటువంటి విశేషాలు ఏ పరిశీలన లేకుండా గతానుగతికంగా పోయి వాళ్ళకి ఏ విశేషాలు కనపడవు ఈ నూట ఎనిమిది నామాలు మీరు ఏదైనా ఒక నూట ఎనిమిది నామాలు ఉదాహరణకి శంకరాచార్యుల మీద నూట ఎనిమిది ఉంటాయి ఆయన ఎవరో పండితులు కూర్చుని వాటిని తయారు చేసి పెట్టేయడం అని మనకి తెలుస్తూ ఉంటుంది దాన్ని చూస్తే తెలుస్తూ ఉంటుందండి ఆయన ముందు మామూలుగా ప్రసిద్ధమైన నామంలు ఏవో ఉంటాయి ఆ పేర్లు పెట్టేస్తారు శంకరాచార్య ఆయనమహ జగద్గురవైన చతురామ నాయ పీఠ స్థాపకాయనమహ అంటే ఇలాగ నేనన్నది ఆయన అలా ఇంకోలా ఉండొచ్చు నేను ఉడికే నా ప్రజ్ఞను ఉపయోగించే ఓ నామాలు తర్వాత శివాంబా సుఖాయ నమ కేరళ వాసి లేనమ కాలడీపుర ప్రకాశకాయనమహ అంటూ ఇలాగ ఉంటాయి ఇలాగా ఒక నేను నన్నే చేయమన్నారు అనుకోండి నూట ఇప్పటికీ వరదజం చేశానుగా మీరు చూస్తుండగానే 30 సెకండ్లలో అరడదం నామాలు చేశాను ఈ ప్రవాహం ఇంకొంచెం కొనసాగిస్తే స్లో అవుతుంది ఇరవై నామాలు వచ్చేప్పటికీ మొత్తం మన మన బ్రెయిన్ లో ఉన్న సమాచారం అంతా ఖర్చు అయిపోతుంది ఇంకా తర్వాత దాన్ని నూట ఎనిమిది చేయడం కోసం ఇంకా పాటలు ప్రారంభమవుతాయి ఇటు తిరిగి అటు తిరిగి పైకి చూసి కిరణకు చూసి ఓ నామాన్ని పేకర అలాగా ఆ నూటెనిమిది నామాలు పూస్తే ఓహో ఇలా తయారు చేసినవి అని తెలుసుకోవాలి నామాలన్నీ అలా ఉంటాయి ఒకదాన్ని చూసి మరొకటి మరొకదాన్ని చూసి మరొకటి మరొకదాన్ని అలా ఆపోతూ ఉంటాయి జనులు ఈ నామాలకు అలవాటు పట్టుకుంటారు అనే ఇటువంటి నామాలకు అలవాటు పట్టుకుంటారు అటువంటి కండిషనింగ్లో ఉంటారు వాటిని బాగా పారాయణ చేయడానికి అభ్యాసం చేసుకుంటారు సో ఆ కండిషనింగ్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నేను ఈ పాఠం చెప్పినట్లయితే దానికి జంతు సొంతంగా ఉండదు కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది నామరహస్యమును ఒకటి కలదు నామరహస్యం దాని పేరే ఈ నామరహస్యము ఆ రహస్య శబ్దానికి తగ్గట్టుగా చాలామందికి దాని గురించి పెద్ద భావన ఉండచ్చు ఏదో వినుంటే వినుండొచ్చు దాని మీద ఫోకస్ ఉండచ్చు చాలామందికి నామరహస్యం ఏమిటంటే లోకంలో లోకంలో ఉండే పదార్థములకు పేర్లు ఉంటాయి ఇప్పుడు దీనికి సీస అని పేరు దీనికి మైక్ అని పేరు దానికి అదిటి పండు అని పేరు ఈ రకంగా ప్రతి పదార్థమునకు ఒక పేరు నామము వస్తువు నామము పదార్థము పదార్థమును నామము గలది అని అనొచ్చు దీనికి పేరుందా లేదా దీనికి అంది కాబట్టి పదార్థములన్నీ కూడా నామము గలవియే నామంటే ఇది కాదు అది తెలుగు నామము తెలుగు తెలుగు భాషలో నామము అంటే ఇదిగో ఇలాగా లెట్టికల్గా పెట్టి దాన్ని అది నాము నుంచి వచ్చింది నాము అంటే శుద్ధ నామూతో పెట్టి తెలుగు సంస్కృత నామము అది నకారాంతర భూంసకలింగే శబ్దం సో నకారాంతల భూంసకలింగో నామశబ్ద పేరు అని మేము శబ్దమీర్లో కంఠస్థం చేశాము చిన్నప్పుడు కంఠస్థం చేశాను నామ నామి నామని నామాని అలాగే అది నామము అంటే పేరు అని అర్థం కాబట్టి తెలుగు నామమును తెలుగు సంస్కృత నామము ఒకటి కాదు సో ఇక్కడ నామము అంటే పేరు ప్రతి ఒక పేరు ఉంటుంది ఆ పేరు గలది పదార్థము పేరు నామము నామి నామము గలది లోకంలో నామము నాకు నామికి భేదం ఉంటుంది నామం వేరు నామి వేరు అరటి పండు అని నేను అన్నానండి అరటి పండు అనే నామము ఎక్కడ ఉన్నది నా నోట్లో ఉంది అరటి నామి ఎక్కడ ఉన్నది నాకు ఒక గజం దూరంలో ఉన్నది ఇది వారు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి గజం దూరంలో ఉంది వారు తీసుకురాలేదనుకోండి అరమైల్ ఉంది సరా తర్వాత కాలభేదం కూడా ఉంది ఇప్పుడు మామిడి పళ్ళ కాలం కాదు మామిడి పండు అని మనం ఇప్పుడు అనొచ్చు కానీ ఆ పదార్థం ఎక్కడుంది కాలంలో ఇంకొక నాలుగు మాసాల తర్వాత వస్తుంది కాబట్టి కాలం చేత దేశం చేత భేదము క్రియేట్ అవుతూ ఉంటుంది నామమునకు నామికి ఈశ్వరుని విషయంలో నామరహస్యమేమనగా నామము ఉన్న చోటే ఈ స్నామి అనగా ఈశ్వరుడు ఉంటాడు ఇప్పుడు ఓం అనేది నామము ఎవరికి పరమాత్మకు పరమాత్మ ఎక్కడుంటాడు ఓం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటాడు ఓం ఎక్కడ ఉన్నది ఓం ఎలా పుట్టింది లోపంలో చైతన్యము గలదు అయితే హృదయం హృదయస్థానము దాన్ని చిరాకాశము ఈ హృదయ స్థానం నుండి ప్రాణశక్తి ద్వారా ప్రాణశక్తి విజ్ఞాన శక్తి జో జోడింపయ్యి అది రెండు జతగూడి ఓం అనే శబ్దము వాగింద్రియం ద్వారా బయటపడింది కాబట్టి ఓం అనే నామము ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడే పరమాత్మ ఉంటాడు నెంబర్ వన్ తుసరా తేడా లోకంలో ఉండే నామ నామికి తేడా అంటే నామము ఓం అనే నామము ఆ నామము చేత నిర్దేశింపబడే పరమాత్మకి దేశమునందు కాని కాలమునందు కాని వ్యవధానము ఉండదు ఏ దేశంలో ఓం గలదో ఏ హృదయ దేశమునందు ఓం గలదో ఏ కాలము నందు ఓమును మీరు భావన చేస్తూ ఉచ్ఛరిస్తున్నారో అదే దేశంలో అదే కాలంలో పరమాత్మ ఓం చేత నిర్దేశించబడేవాడు ఉంటాడు ఇది నామరహస్యం నామం చేసే వాళ్ళకి రహస్యం తెలియదు వాళ్ళ తెలిస్తే గొప్పవారే తెలిస్తే సంతోషం తెలియని వాళ్ళ గురించి మేము తెలియని వాళ్ళు అనుకున్నాం సో ఎంతసేపు ఇక్కడ మైకి పెట్టేసి నామం చేసేస్తే అక్కడ ఎక్కడో వైకుంఠంలో ఉన్నాయని వినబడిపోతే ఆయన ఎక్కడ ఉంటాడు మనం నామం ఎక్కడ చేస్తున్నాం అని ఒక ధోరణిలో చేస్తూ ఉంటాం ఇది నామరహస్యం సో నామము నామి ఒక్కటి అది నామరహస్యం తర్వాత ఓం తత్సత్ అనే నామములకు మిగతా నామమునకు చాలా భేదము కలదు ఇప్పుడు సీతాపతి అన్నది పేరు శ్రీరాముడికి పేరు సీతాపతి సీతాపతి అన్నది అది శ్రీరాముని స్వరూపాన్ని చెప్తుందా శ్రీరాముడి పెళ్లి గురించి చెప్తుందా స్వరూపాన్ని గురించి సీతాపతి అంటే ఆయన సీతానే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది తప్ప ఆయన స్వరూపం ఏదో స్వరూపాన్ని చెప్పి నామాలు కావు జనరల్ గా నామాలు ఆయా పరిస్థితులను వాటిని చెప్తా రావణాసుర సంహారక అన్నారనుకోండి రాముడి గురించి ఆయన ఎప్పుడో ఎప్పుడో యుద్ధంలో సంహరించాడని చెప్పిందే తప్ప ఆయన స్వరూపాన్ని చెప్పిన కాదు జనరల్ ఈ పౌరాణిక నామాలేవి కూడా స్వరూపాన్ని చెప్పవు అవన్నీ కూడా కథల నుంచి నిర్మాణమైన నామములు ఏవో కథలు ఉంటాయి నరకాసుర సంహారకాయన మహాన్ని అనుకోండి అంటే భాగవతంలో నరకాసురుణ్ణి సంహరించిన వాడు శ్రీకృష్ణుడు అనేదో కథ ఒక పొంగి ఉండాలి ఆ కథ నుంచి వచ్చింది ప్రహ్లాద రక్షకాయన మహా అంటే ఇంకో కథలో ప్రహ్లాదు ఏ రక్షించాడని ఆ కథ నుంచి వచ్చింది ఈ కథలన్నీ తెలుసున్నవైతే పర్వాలేదు తెలియనివైతే అదేదో కొంచెం గడబెడగానే ఉంటున్నానా దాన్ని తెలియని మీకు సుపరాము తెలియని ారకా నమ అన్నాను నేను ద్విధోద్ధారకాయనమ ఎవరి నామం అది చెప్పండి చూస్తాను అంటే మీకు తెలియందుకు తెలిసేందుకు అవకాశం లేని నామం ఒకటి బట్టి ఇది శ్రీకృష్ణుడి నామము ఎందుకంటే శ్రీకృష్ణుడు భాగవతంలో ద్విధుడు అనే కోటిని సంహరిస్తాడు భాగవతం దశమస్కంధం ఉత్తరార్ధంలో వస్తాడు మహింద్రుడు ద్వివిధుడు అని రామాయణంలో ఇద్దరు కనపడతారు వాళ్ళలో ఒకడు మీకు భాగవతంలోకి వచ్చాడు ఆ ద్విధుడైనా ఈ ద్విధుడు అంటే నాకు గుర్తు వాడే వీడి అని శ్రీరాముడు సంహ శ్రీకృష్ణుడు సంహరిస్తాడు సంహరించడాన్ని ఉద్ధరించుటా అని భాగవతంలో ఒక ప్రక్రియ కాబట్టి ద్విధ ద్విధ సంహారకాల మహాన్న వివిధ ఉద్ధారకాయన మహాన్న ఒకటే అర్థం చూసారా ఇటువంటి నామం వచ్చిందనుకోండి అది ఏదో కూడా మీకు తెలియదు ఆ కథ నుంచి వచ్చింది మీకు తెలియని కథ కాబట్టి ఆ నామము అలా ఉంటుంది ఈ సహస్రనామాల్లో నామాలు ఇలా ఉంటాయి తరువాత ఇంకో ఇంకో రకం నామాలు అంటే ఓం సత్స్వత్ చాలా విలక్షణమైన నామములు స్వరూపాన్ని చెప్పే నామములు అవతారం పరమాత్మ అవతరించి ఆ అవతారణలో ఏవేవో ఘనకార్యాలు చేసి శత్రువులను దునుమాడి మిత్రులను రక్షించి ఇలా ఏదో చేస్తూ ఉంటాడు ఆ చేసిన వాటిని బట్టి వచ్చి నామాలండి స్వరూపాన్ని చెప్పే నామాలు కావు ఈయనండే ఈయన ఎవరండి ఈయన పద్మారావు నగర్ని వాసి ఆయన గురించి ఏం చెప్పినట్టు మీరు ఆయన చదువుతున్నాడునా చదువుకోలేదనా ఏమీ తెలియదు ఊరికే ఆయన నివాసం ఎక్కడ ఉంటాడో చెప్పినట్టు అలాంటి నామాలు చాలా ఎక్కువగా ఉంటాయి జనులు ఈ తేడాన్ని గమనించరు ఇంకో కొన్ని నామాలు ఉన్నాయి ఉదాహరణకి కరుణామయుడు అనే నామం ఉంటుంది సాధారణంగా మీరు ఈ నామాలు ఎలా ఉంటాయంటే ఏ దేవత యొక్క నామాన్ని చూసినా ఈ నామాలు కనపడతాయి మీరు విష్ణు సహస్ర నామం చూస్తే కరుణామయ అని ఎక్కడో ఉండే కరుణామయ కాబట్టి దానికి కరస్పాండింగ్ ఏదో ఇంకో నామం దయాళు ఇవ ఏదో ఉండే ఉంటుంది శివసాహస్ర నామాలు ఉంటుంది అయ్యప్ప సహస్రనామం అలాంటిదైనా ఉండి ఉంటే ఇవాటికి వచ్చి ఉండాలి చేత అష్టోత్తరం వచ్చి ఉంటుంది సో దాంట్లో ఉండేందుకు అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఏ దేవతానామాన్ని తీసుకున్నా సపోజ్ దుర్గా అష్టోత్తరం ఉందనుకోండి పరుణామయ్య నమ అనే విభక్తి కొద్దిగా ఆ లింగము విభక్తి చూసుకుని ఉంటుంది అలా ఉంటాయి ఆ నామము ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పే నామం కాదది ఆయన కరుణామయుడు అంటే అది మీ విషుని చెప్తూ ఉంటుంది పరమాత్మ చాలా దయగలవాడై ఉంటాడని మీరు కోరుకుంటున్నారనే విషయం ఆ నామంలో బయటపడింది తప్ప ఆయనకి దయ ఉందో లేదో మనకేం తెలుసు ఆయన వ్యవహారం చూస్తే దయ ఉన్నట్లుగా నాకైతే కనపడలేదు ఎందుకంటే చుట్టూ ఎదుగు చూసినా అల్లలు గోలచెంబు ఉంది తప్ప జనాల పాపం కష్టపడుతున్నారు డబ్బున్న వాళ్ళు కష్టపడుతున్నారు డబ్బు లేని వాళ్ళు కష్టపడుతున్నారు మరి ఆయనంత దయామయుడైతే వీళ్ళు ఇంత కష్టం విధబడుతున్నారు అంటే భక్తుడు పరమాత్మను భావన చేసేప్పుడు ఆయన జయగలవాడే ఈయన కాడు అని వీడు భావన చేస్తాడు ఎందుకని ఆయన జయగలవాడైతే మనకు ఉపకారం వస్తుంది ఈయనకో దృష్టాంతం చెప్పాడు పూర్వం వీధి భాగవతులు వీధిలోకి వచ్చేవారు ఆ యజమానుడు అరుగు మీద కనపడిన ఇది విడిగో చూడు చూడు ఈ నగరానికంతకీ ఈ గ్రామానికంతకీ దయామయుడు రుడు మనకి ఎదురుకుండా కనపడుతున్నాడు చూడబోయ్ అని ఇలాగా వాళ్ళు దాన్ని సమాసాలు వేసి చెప్తారు ఆయన దయామయుడో దయాపరుడో వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం తెలీదు ఆయన పేరు కూడా తెలియదు ఆయన నామ ఉంటే ఆచార్యులు గారిని చూడు ఎంత దయామయుడో చూడవయ్యా ఆ చూస్తూనే ఉన్నానని రెండో వాటి అంటాడు ఈ ఊళ్ళో ఆచార్యులు గారు అంతటి దయామయుడు ఎవరైనా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో అదే అంటాడు వాళ్ళు ఆచార్యులు వేయాలంటే లాభాన్ని బట్టి అలా ఊహించేదో చెప్తారు తెలివితేటలతో ఆయన దయామైదని వాళ్ళకేం తెలుసు అభిప్రాయం ఏమిటంటే ఆయన దయాముదని ఆయనలో ఉండే దయాగుణాన్ని బయటకు తీస్తే వాళ్ళకేమైనా కొంచెం ఉపయోగపడుతుంది అప్పుడు ఆయన వీళ్ళు కంగారు పడే ఏమిటి విషయం ఏంటంటే మీ భుజం మీద ఉన్న శాలుగా మాకు ఇప్పించండి అని అడుగుతారు వాళ్ళు ఆయన ఇస్తారు అలా ఉండదు నాకు నాకు చలికాలంలో చాలా నాకు వెళ్ళి కుదరదంటే సరే ఊరుకుంటారు బాబు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది దేవుడి దగ్గర నుంచి మీరు ఏం అపేక్షిస్తున్నారో దానిని బట్టి దేవుడికి పేర్లు పెడతారు కరుణానజ శక్తిమాన్ ఇత్యాది ఓకే దేవుడి యొక్క స్వరూపాన్ని చెప్పవచ్చు దేవుడు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో చెప్తాయి తర్వాత ఇంకొకటి ఇప్పుడు కరుణామయ అనే నామాన్ని మీరు చూశారనుకోండి ఆ నామం ఏం చేస్తుంది అక్కడ ఈశ్వరుడు పరమాత్మ ఉన్నాడు ఇక్కడ నేనున్నాను మా ఇద్దరి మధ్యలో జగత్తున్నది అనే విషయాన్ని నిర్దేశిస్తుందా లేదా నిర్దేశిస్తూ లేకపోతే ఆయన కరుణతోటి మీకేమిటి సంబంధం మీరు ఇక్కడున్నారు ఆయన అక్కడున్నాడు మధ్యలో జగత్తున్నది అనే విషయాన్ని ఆ నామము చెప్పకనే చెప్పుతోంది ఈశ్వరుణ్ణి పరమాత్మని శక్తిమాన్ అని మీరు నామం పెట్టారనుకోండి ఆయన అక్కడున్నాడు మీరు ఇక్కడున్నారు ఆయన మహాశక్తివంతుడు మీకంటే భిన్నంగా ఎక్కడో ఉన్నాడు మీరు తక్కువ శక్తి గలవారే ఇక్కడున్నారు మధ్యలో జగత్తున్నది ఈ నామములన్నీ అలాగే ఉంటాయి అలాగే వర్షత్కారనే నామం ఉందనుకోండి నేను యజ్ఞం చేస్తూ ఇక్కడున్నాను యజ్ఞము యొక్క హవిష్యులను గ్రహిస్తూ ఆయన అక్కడెక్కడో ఉన్నాడు మన మధ్యలో భూర్భవస్సు లోకములు జగత్తు గలదు అని ఈ నామములు ఏం చేస్తాయంటే పరమాత్మను భేదంగా చూపిస్తాయి భేద దృష్టితో ఈ నామములు ప్రవర్తిల్లుతో ఉంటాయి ఎవరి అర్థమైందో మీకు ఓం ఈ రెండు రకముల నామములకు విలక్షణ నామముల కంటే విలక్షణమైనది ఓం పరమాత్మ యొక్క అవతారాలనే అవతారాల్లో చేసిన పనులను కాపాడిన మిత్రులను గురించి సంహరించిన శత్రువులను అలా చెప్పచ్చు అది ఓం పరమాత్మ యొక్క స్వరూపంలోకి మిమ్మల్ని తీసుకుపోతుంది ఓం అని చెప్పి దేన్ని నిర్దేశిస్తుంది ఓము ఓం అయిన వెంటనే వచ్చే సైలెన్స్ నిశ్శబ్దం ఏది కదో ఆ నిశ్శబ్దమునంతనూ వ్యాపించి ఉన్న సఖ్య పరమాత్మను నిర్దేశిస్తూ ఉంటాయి కాబట్టి ఓం పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి నామము తర్వాత ఓం పరమాత్మకి మీకు జగత్తుకు భేదమును రూపుమాపే నామ నేను నామాన్ని ఉచ్చరించటానికి ముందు పరమాత్మ నేను జగత్తు అనే దృష్టితో నామాన్ని ఉచ్చరించడం మొదలు పెడతాను మీరు ఎక్కడ ఉన్నారు పరమాత్మ ఎక్కడ ఉన్నారు మధ్యలో జగత్తు కూడా ఉండనే ఉన్నది కానీ నామాన్ని ఉచ్చరించడం ప్రారంభిస్తూనే ఆ నామము యొక్క మహిమే ఎట్టిదంటే జీవ జగత్ పరమాత్మ భేదాన్ని తనలో విలీనము చేసుకునే నామము ఈ లక్షణము ఓం తత్ సత్ అనే నామములకు గలదు ఓం అనేది ముఖ్యంగా పర్టికులర్లీ ఓం తత్ నామము పరమాత్మయందు భక్తునికి కలిగే ఒక గొప్ప ఆశ్చర్యానుభూతిని వ్యక్తం చేసే నామం అంతేకాకుండా పరమాత్మ స్వరూపము వాక్కునకు మనస్సునకు అందేది కాదు సునా అని బోధించేటువంటి నామము స్వరూపాన్ని నిర్దేశించేటువంటి నామము సత్ సత్ పరమాత్మ యొక్క యథార్థ యాథాత్మీయమును అనగా పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమేమి అన్నట్లయితే ఆ ఉనికి అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పేటువంటి నామము సత్ అన్ని రకముల భేదములను తన ఎందు విలీనము చేసుకుని భక్తుణ్ణి పరమాత్మందు విలీనము చేసే నామము ఓ కాబట్టి ఈ మూడు నామములను మీరు పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం అనే ఉండరాదు ఈ మూడు నామముల లక్షణం వేరు మిగతా లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి నామముల లక్షణము లేరు సో ఈ నామముల యొక్క ప్రత్యేకతను మీరు గమనించాల్సి ఉంటుంది తర్వాత ఓం అనే నామము ఓం అనే ఆ శబ్దము దాని అర్థము దానికి ఒక అర్థాన్ని కూడా శృతులు చెప్పినవి అనుజ్ఞాక్షరము అని దాన్ని ఛాందోగ్యం వర్ణించింది ఛాందోగ్యం ప్రథమార్థ అనుజ్ఞాక్ష అంటే మీరు ఎప్పుడైనా ఎస్ అనాల్సి వస్తే ఆ ఎస్ అనే అభిప్రాయాన్ని ఓం వ్యక్తం చేస్తుంది ఎస్ ఈశ్వరుడు ఉన్నాడా ఎస్ ఓం అంటే ఈశ్వరుడు పరమాత్మ గలడు మేము పరమాత్మను పరమాత్మ గలదు అని కూడా ఉంటాం జ నాకు అలవాటు మీరు గలడు అనే అన్నప్పుడు మీరు వింటారు ఎందుకంటే గలడు అంటే అదే ఒక పెద్ద ఒక అభిప్రాయం కలుగుతుంది నేను ఈ మధ్యన ఎక్కడికో వెళ్ళాను అక్కడ వాల్ మీద పెయింటింగ్స్ ఉంటాయి వాటికి న్యూరల్స్ అని పేరు ఎప్పుడైనా విన్నారా న్యూ ఆర్జీఏ న్యూరల్ అంటే ఈ ఆర్టిస్టులు పెద్ద పెద్ద గోడల మీద వేసే పెయింటింగ్ లకి మ్యూరల్స్ మన వాళ్ళు గోడ కనపడితే అది మేక్కొట్టే దానిలో ఏదో చేటో పేటో ఏదో కష్ట కానీ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే గోడకి మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ వేసి ఓ బౌండరీ గీసి మధ్యలో చిత్రాలన్నీ గీస్తారు సర్థ చిత్రాలు కొన్ని సిటీస్ లో ఈ న్యూరల్స్ కోసం టూరిస్ట్ చూస్తారు కేవలం ఆ సిటీలో ఉండే మ్యూరల్స్ అని చూడడం కోసం టూరిజం మ్యూరల్ టూరిజం ఉంటుంది అలాగంటే మ్యూరల్ ఒకటి నాకు అంటబడింది నేను అనుకోకుండా ఒక టోటోటి వెళ్ళాను మ్యూరల్ ఆ మ్యూరల్ లో అదేమిటో మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది కవి యొక్క అతీతాన్ని కదంటే చిత్రకారుల యొక్క అతిథాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది నేను మ్యూరల్ చూశాను క్లౌడ్స్ ఉంటాయి మేఘములు ఆ మేఘములలో ఒక పెద్ద ఉంటాడు బస్ అంటే పొట్టాయి భాగం ఏమి కనపడదు అందుకే మెడ పై భాగం కనపడుతూ ఉంటుంది జుట్టు బాగా పెరుగుంటుంది గడ్డవడి ఉంటుంది మేసాలు అన్ని అలా ఉంటాయి తెల్లటి గడ్డము తెల్లటి మేసములు ఒక ఆ మంచి ప్రకాశించే కన్నులు ఒక పెద్ద మేఘాల్లో ఉంటాడు అది పైన కింద ఒకడు ఆ జనులను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే వాళ్ళ చేత చాచరీ చేస్తూ ఉండడం వాళ్ళని పింసిస్తూ ఉండడం అన్ని చేస్తూ ఉంటాడు కింద మ్యూరల్లో ఆ మ్యూరల్లోనే పైన కింద ఈ ఎక్స్ప్లాయిట్ చేసేవాడు వీడు రెలిజియస్ ప్రీచర్ ఆ సంగతి మనకి వాడు వేసుకున్న బట్టి తెలుస్తూ కట్టు బొట్టు చుట్టూ ఉంటుంది కదా ఒక ప్రీచర్ ప్రీచర్ అంటే ఒక ఇవాన్జలిస్ట్ అది మనకి తెలుస్తూ స్పానిష్ ఇవాన్జలిస్ట్ స్పానిష్ ఇంక్విజిషన్ కి సంబంధించిన న్యూరల్ ఏమండీ వాడు వీళ్ళందరినీ వాళ్ళకు మతాన్ని బోధిస్తూ వాళ్ళని వాళ్ళ చేత జాకరి చేయిస్తూ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు అదంతా మ్యూరల్లో చూపిస్తాం కింద నేను అడిగాను ఏమిటండి ఈ మ్యూరల తాత్పర్యం ఏమిటండి అని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు వీడు దేవుడి పేరు చెప్పి వీళ్ళందరినీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అని మ్యూరల్ గమనించారా దేవుడి పేరు చెప్పని ఎలా చెప్పారు మీరు అన్నేని అడిగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంటుంది దేవుడి పేరు చెప్పి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అని ఎలా చెప్పగలరు అని అని అడిగాను అయితే చూడండి పైన మేఘాల్లో ఉన్న పెద్ద ఆయనే దేవుడు అని చెప్పాడు కాబట్టి జనులకు దేవుడు ఎక్కడో మేఘాల్లో ఓ పెద్ద ఆయన అనే ఒక అభిప్రాయం అవుతుంది దేవుడిని అలాగే పాలన చేస్తారు అలా భావన చేయడానికే అలవాటు పడుతుంటారు ఈ భావనను రామతీర్థరస్కరించినాడు దాన్ని పరిహాసం చేసాడు ఆయన రామతీర్థ ఏమన్నాడంటే మేఘాల్లో కూర్చుంటే రంపబట్టి పడిసం పడుతుంది దేవుడికి అంటే ఆయనకు ముక్కు ఊరులు ఉండి మేఘాల్లో కూర్చుంటే సో అలాట కాబట్టి దేవుణ్ణి ఆ విధంగా భావన చేసేటువంటి కండిషనింగ్ లో జనులు ఉన్నప్పుడు వాళ్ళు ఓం అనే నామం యొక్క విశిష్టతని గుర్తించలేరు అంచేతనే జనులకు అనే నామమునందు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు వాళ్ళ యొక్క ప్రవృత్తిని చూస్తే ఓం పక్కనే ఏమస్తుందో దాని మీద ఉంటుంది ఫోకస్ దాని మీద ఉంటుంది వాడి శ్రద్ధ తప్ప వాడి ఫోకస్ ఓం మీద ఉండదు మీరు నామాలు చదివి వాళ్ళని మీరు చూడండి ఓం అనేసేస్తాడు ఓం అనాలి కాబట్టి అనేస్తారు అనేసి తర్వాత ఏముందా ఓం సీత ధనుభంగ శివ ధను అది జాగ్రత్తగా జరుగుతుంటాడు అదైన వెంటనే మళ్ళీ ఓం అనేసి ఆ తర్వాత ఏమొస్తుందో చూస్తారు ఎప్పుడైనా మీరు నామాలు చదివి వాళ్ళని చూసారా ఓమ్ని వాళ్ళు ప్రేమతోటి శ్రద్ధతోటి అసలు ఉచ్ఛేరించారు ఓముని ఎందుకు ఉచ్ఛేరిస్తారంటే వాళ్ళు ఓం అనకపోతే ఏదైతే ఓం లేకుండా నామం చదువుతున్నా చదువుతున్నా ఎవడైనా ఓమును ఉచ్చరించారు కొన్ని సందర్భాల్లో ఓం అనరు కూడా ఆ తర్వాత వచ్చి దాని మీదనే ఉంటుంది ఈ రకంగా ఇదంతా కూడా రెడ్జియంలో వచ్చిన కరప్షన్ నేను మీకు వ్యాఖ్యానం చేసి చూపిస్తున్నా ఇదంతా కరప్షన్ మీరు అన్యథా భావించాలని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి భేద దృష్టిపూర్వకమైన నామములు తర్వాత స్వరూపానికి సంబంధం లేని నామములు జనం జనులు వాటి యొక్క ప్రవాహంలో పడుకుంటారు అటువంటి స్థితిలో గీత వచ్చి ఓం అనే నామాన్ని మనకి ఓం అంటే ఎస్ అని అర్థం అడ్ మీన్ బై యస్ అంటే పరమాత్మ గలదు పరమాత్మ గలదు సఏ వాద్య సు స్వహ అను మంత్రం ఉన్నట్టు అద్య ఈనాడు ఆ పరమాత్మయే గలదు మరియు స్వహ రేపు ఆ పరమాత్మయే ఉండును ఎప్పుడు ఆ పరమాత్మయే ఉంటుంది ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా పరమాత్మయే ఉండును సఏ వాద్య సు స్వ అనే ఒక మహాసత్యము ఏ సత్యమునైతే అశీత్యేగోపలబ్ధ వ్య అని సర్వోపనిషత్తు మనకి బోధిస్తూ ఉన్నదో ఉంది అని తెలుసుకో తెలుసుకో ఏమిటి ఉంది ఉంది తెలుసుకో ఏమిటి ఉంది సత్ అది ఉన్నది అదంటే అర్థమేటో తెలుసునండి అదంటే దూరంగా ఉన్నది అని అర్థం కాదు అది కాదు అర్థం అది అంటే అసంగముగా ఉన్నది అని అర్థం బంగారం ప్రపంచమునంతరం ఆభరణ ప్రపంచమునంతరం వ్యాపించి అది గలదు అంటే ఆ అది ఆభరణాలకు దూరంగా ఉందని కాదు ఆభరణముల యొక్క నామరూపములకు వాటి మంచి చెడులకు ఆభరణాలకు మంచి చెడు ఉంటాయి ఆ భరణాలకి మంచి చెడు ఉంటాయి అంటే ఇది అందమైనది ఇది అందము కాదు నేను ఒక ఆయన ఎర్గం ఆయన చాలా ప్రేమతో ఎక్కడికో టూరిజంకి వెళ్ళినప్పుడు టూరిజం కాదు వెళ్ళినప్పుడు చాలా ప్రేమతో ఈ రూల్స్ పట్టుకొచ్చాడు బాధ్యత ఊరు కదా ఫలానా ఊరు వెళ్ళారు కొని పట్టుకొస్తావు ఆవిడ అడిగిపోతుందని ఏమీ తేలేదని చెప్పినట్లయితే ఆవిడ నిరుత్సాహపడుతుందని పాపం ఏదో ఒక ప్రేమ భావన కలిగి ఆ ఇయర్ రింగ్స్ చాలా గొప్పవని దాంట్లో ఉండే డైమండ్స్ ఇవి చాలా గొప్పవని వాడెవడో ఆ షాప్ నాకు చాలా పెద్ద ఒత్తిడి చేసేస్తే సరే తన ప్రియ తన భార్యకి ఇవ్వచ్చు అనే అభిప్రాయంతో ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొని పట్టుకు ఆవిడికి ఇచ్చాడు ఇస్తే ఆవిడ చూసి మీకు అసలు మిమ్మల్ని ఎవడు కొనమన్నాడు అండి ఇయర్ రింగ్స్ మీకు ఏమన్నా తెలుసా పెట్టునా ఈ బాగులేవు కదా అని అది నేను అందా అనుకున్నా అలా అనుకోదమ్మా తీసుకొచ్చిన వాడి యొక్క హృదయాన్ని చూడాలి కానీ ఈ కుబాలని ఏ నిమిషం చూడకూడదు అని అన్నా వారికి ఊరుకున్నాడు ఇంకా మీకు విషయం చెప్తున్నా కాబట్టి ఆభరణాలలో బాగుండడం బాగులేకపోవడం అనే ఉంటాయి గుడ్ అండ్ అడ్లీ అనేవి ఉంటాయి బంగారంలో ఇవేమీ ఉండవు అదేవిధంగా ఈ ద్వంద్వాత్మకమైన జగత్తు ఏది గలదో ఇదంతా దృశ్యమానమే తప్ప విద్యమానము కాదు దీనికి మూలమునందు దీనిని ప్రకాశి ఇది ప్రకాశించటానికి కారణమవుతున్నటువంటి ఒక మూలతత్వము అసంగమైన తత్వము అది ఆ అది అనే పదానికి ఆ పరమాత్మ యొక్క అసంగత అర్థము సత్ సత్ ఆ పరమాత్మ సత్ అంటే ఉన్నది ఎస్ అస్తి ఓం సస్తి అసంగ అని ఓం సత్ సత్ అంటే అసంగ సత్ అస్తి సత్ అంటే ఈ ఉన్నది సత్ అంటే అది ఏ సత్యము సత్ అంటే అది ఏ ఉపాధేయము మంచిది ఉపాదేయము స్వీకరించదగినది సత్ అంటే అది ఏ పవిత్రమైనది ఈ జగత్తు అపవిత్రము ఈ జగత్తులో పవిత్రత లేదు ఎందుకని సత్యము కానిది పవిత్రం ఎలా అవుతుంది నిత్య పవిత్రమే ఎలా అవుతుంది ఏది సత్యము అదియే శుభము అది ఏ పవిత్రము కనుక అది అది సత్ పరమాత్మ ఈ మూడు ఓం తత్ సత్ అనే పదములు అనే నామములు పరమాత్మను నిర్దేశిస్తూ ఉంటాయి పరమాత్మ నిశ్శబ్దంగా ఉంటాడు పరమాత్మ నిశ్శబ్దం నిశ్శబ్దమునకు మూలము పరమాత్మ పరమాత్మ నిశ్శబ్దం ఏం మాట్లాడటం కదండి ఓ కదర్లా ఈ జనులు చేసేటువంటి అట్టహాసమును వీళ్ళు చేసేటువంటి దురన్యాయములను చూడలేక దేవుడు బండరాయి అయిపోయినాడు అని ఒక కవి అన్నాడు అంటే దేవుడు మాటా మంతి లేకుండా పండుతాడు దేవుడు మాట్లాడేయడని వీడు కోతలు పోసేయడమే తప్ప దేవుడు ఏమి మాటలు మాట్లాడతాడు కోతలు పోయితా అంటే తెలిసినా అదొక తెలుగు ఎక్స్ప్రెషన్ చిన్న పండికి ఏ కోతల పోయికి రా అది వాళ్ళు రెండు కోతల పోయి అని ఎవరు ఏవో అలా ఇంటికి వచ్చిందో వచ్చింది కోతల పోయి అంటే బ్లఫ్ మాస్టర్స్ అని వస్తాం కూడా బ్లఫ్ చేసి ఉంటారు ఈ బ్లఫ్ లో రెండు రకాలు ఒకటి ఆ బ్లఫ్ ని వాడు నమ్మి ఇతరులకి చెప్తారు అధేనైవ నియమాన యథాంభ అనే కేటగిరీ రెండు ఆ బ్లఫ్ ను వాడు నమ్మడు కేవలం ఇతరుల కోసమే దాన్ని పెడతాడు నరెన్స్ బ్లఫ్ వుడ్ బి హిపోక్రసీ సో ఎనీవే కాబట్టి ఓం తత్సత్ ఆ పరమాత్మ యొక్క నిశ్శబ్దతను బ్రేక్ చేస్తూ ఆ నిశ్శబ్దం నుంచి పుట్టేటువంటి మేనిఫెస్ట్ పరమాత్మ ఓం ఓం పూర్తవుతోనే ఏ నిశ్శబ్దంలో కలిసిపోతారో మీరు ఆ ఓమ్తో సహా మీరు కూడా నిశ్శబ్దంలో కలిసిపోతారు ఆ నిశ్శబ్దము అన్మానిఫెస్ట్ పరమాత్మ ఈ జగత్తు జీవుడు కూడా ఆ పరమాత్మ ఎందు విలీనమై ఉంటారు అటువంటిది ఓం కాదు సో అలాగే ఇతర నామములు భూ సారీ తి గాయత్రి ఏమంటారు ఓం భూర్ భూ వస్తువ అని వస్తుంది అంటే అర్థం ఓం అనేది ఆది శబ్దం సృష్ట్యాది ఎందని శబ్దం సృష్టి ఆది ఎందు ఏమున్నది పరమాత్మ ఎలా ఉన్నది నిశ్శబ్దం సృష్టి ఆది ఎందు పరమాత్మ నిశ్శబ్ద స్వరూపుడైన పరమాత్మను భేదించుకుని పగులగొట్టుకుని ఉత్పన్నమైన లేక ఉద్బుద్ధమైన లేక ఉద్భూతమైన శబ్దస్వరూపము విజేతనే ఆ ఓం తరువాతనే భూ భువ శువహ అనే ముల్లోకములు వచ్చినవి ఎవడో ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఆ పద్నాలుగులో మీరు పద్నాలుగు లోకాల గురించి విన్నాను అడగద్దు మూడు లోకాలే కాదంటే పద్నాలుగు మళ్ళీ మీరు పద్నాలుగు అంటున్నారు మూడే నేను వైదికులో వాళ్ళకు పద్నాలుగు ఉండవు మూడే ఉంటాయి ఓంహ మూడే ఉంటాయి మూడే ఎందుకంటే వేదం పద్నాలుగు చెప్పలేదు మూడు చెప్పింది వేదాన్ని విస్తరించటం కోసం ఉద్దేశించిన పురాణాలలో ఆ రకమైన అకౌంట్లు లెక్కలు లే పేర్లు ఉంటాయి ఊరికే పేర్లు తెలిస్తే ఏం తెలిసినట్టు మీకు పేరు తెలిస్తే ఏం తెలిసినట్టు నేను పండితుడను అని ప్రకటించి అతల వితల సుతల తలా తల పాపాలని ఏడు పేర్లు మీ ముందు చెప్పానండి ఏడు కింద ఏడు పైన ఏడు అంటే దాంట్లో మీకు అతలా వితలా సుతల దిగనా అర్థమైంది అది ఏదో అర్థమైనట్టు మీరు తొలకాయ ఊపడమే తప్ప ఏదో పండితుడిని నేను తెలిసిన వాడిని చెప్తున్నానని నేనన్నాను మీరు అందరూ చాలా బాగా ఎంత బాగా చెప్పాడు మీరు అన్నారు తెలిసి చెప్పిన వాడికి తెలిసిందేమీ లేదు విన్నవాడికి తెలిసిందేమీ లేదు ఊరికే నామము ఆ పేర్ల శబ్ద శబ్ద శబ్దములను వ్యాఖ్యానం చేయటం వాటిని విస్తరించడం తప్ప శబ్ద విస్తారము తప్ప జ్ఞానం ఏమీ ఉండదు అతల వితల సుతల దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ వెక్టికల్ బాడల్ అన్హెన్స్ ప్రాబ్లం ఏంటి ఓ అన్నారనుకోండి అది బ్రహ్మాండము బ్రహ్మాండం ఇది నాట్ వెక్టికల్ ్రహ్మాండంలో కాబట్టి ఓం ముందు శబ్దము దాని నుండి భువహ సువహ అనేది వచ్చినవి తర్వాత మీకు పరమాత్మ మీ హృదయంలో దాగి ఉంటాడు కనపడకుండగా దాగి ఉంటాడు నిన్న చెప్పానేమాట కనపడకుండగా ధ్యా ఉంటాడంటే అర్థం మీ మనస్సు చేసేటువంటి వృధా వృధా అంటే తెలుసుదండి మనస్సు చేస్తూ ఒక పోలి ఒక బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ ఉంది ఇక్కడ అది అలా బ్రాడ్కాస్టింగ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ బ్రాడ్కాస్ట్ మరి టీవీ ఎప్పుడు ఆన్ చేసినా న్యూస్ వస్తూ ఉంటాయి న్యూస్ అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి అదే న్యూస్ అంతకంటే ఇంకే ఉండదు ఇంతకీ ఈవేళ రాత్రి తొమ్మిది గంటలకి నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ ఉన్నది అది రెండు రోజుల నుంచి వాడు అడ్వర్ టేజ్ చేస్తున్నాడు మీరేమన్నా ఆయన చెప్తారు గమనించారు ఆయన ఆయన ఇంటర్వ్యూ వీళ్ళు వేసే ప్రశ్నలకు ఆయన చెప్పి సమాధానం అది కూడా తప్పక వేదాంత విద్యార్థులు తప్పక గమనించదగ విధంగా చెప్తారు ఆయన సడన్ గా గుర్తుకొచ్చి పర్వాలేదు కాబట్టి ఓం అనేది మీకు పరమాత్మ నేను హృదయంలో దాగి ఉంటాడు దాగి ఉంటాడంటే ఆయన్ని దాచివేసింది ఏమిటంటే మనస్సు దాచివేస్తుంది మనస్సు మాటవలసకి నా మనస్సు అని అంటాడే కానీ అది వీడికి ఉపకరించేది ఎలాగూ కాదు వీడికి దుఃఖాన్ని కలిగించేది ఏమిటి మనస్సేగా వీడి హృదయంలో పరమాత్మను దాచిపెట్టేది ఏమిటి అది మనస్సే ఆ మనస్సు చేసే హృదలో పరమాత్మ యొక్క స్వరూపము కప్పివేయబడి ఉంటుంది అంటే ఏమిటి తన దాగి ఉన్న పరమాత్మను పైకి లాగి తనము తనకు ప్రత్యక్షమయ్యేట్లా ప్రత్యక్షము అంటే డైరెక్ట్ కమ్యూనియన్ సాక్షాత్కారమయ్యేట్లా చేయగలిగే శక్తి ఓం అనే నామము నాకు గాలాలు కాబట్టి మీరు ఓం గాలి నిండా పెంచుకుని హృదయస్థానం నుంచి ఓం ఉద్బుద్ధమయ్యే సందర్భంలో ఆ పరమాత్మ స్వరూపంలో మీరు విలీనమవుతారు కాబట్టి మీలోనే మీకు తెలియకుండగానే దాగి ఉండే పరమాత్మను పైకి లాగి మీ ముందు నిలబెట్టే సామర్థ్యము ఓం ముందు నిలబెడుతుంటే ఆయన చేయకుండా నిలబడతారన్న అభిప్రాయం కాదు మీరు దాన్ని తల్లి చేసుకోవాలి అటువంటి సామర్థ్యము ఓం అనే నామమునకు దాదాపు ఓకే ఈ ఓం మీద ఇలా చెప్తూ ఉండదు ఎంతకాలం చెప్పినా ఇంకా చెప్పదగ్గది మిగిలి మహాత్ముల కఠోపనిషత్తులు ఏం చెప్పారంటే నీకు నువ్వు సగుణ పరమాత్మని ఆరాధించాలనుకుంటున్నావా నిర్గుణ పరమాత్మలో విలీనం అవ్వాలనుకుంటున్నావా అవి రెండు ప్రక్రియలు సగుణ పరమాత్మ అయితే మీరు వేరుగా నిలబడి ఆరాధించాలి భావన చేయాలి ధ్యానం చేయాలి నిర్గుణ పరమాత్మ అయితే మీరు విలీనమో నీకు ఏది కావాలి నీకు అంటే నాకు సగుణం కావాలి అయితే ఓంకారములు పట్టుకో ఇంకొకటంగా నాకు నిర్గుణం కావాలి నువ్వు కూడా ఓంకారమునే పట్టుకోవని చెప్పాను యో యధిక్షతి తస్యకత్తి ఎవడు దేనిని కోరుకుంటే వాడికి దానిని ప్రసాదించి అనుగ్రహించేటువంటి సామర్థ్యము ఓంకారము నకోగాల మానవుని మస్తిష్కము అది సరళమును ఇష్టపడదు జటిలమును కోరుకుంటూ ఉంటుంది ఒక సూత్రం వదలదు సరళం నా రోచ్యతే కఠినం నా పచ్చి సరళంగా నీకు భోజనానికి సరళంగా తేలికగా అరుగుతుందిరా బీరకాయ కూర బీరకాయ ఉండకబెట్టిన కూర తేలికగా అరుగుతుంది చెందిరా అంటే వాడికి రుచి నాకు బీరకాయ ఏమిటి రోగం వచ్చిన బీరకాయ అంత అవుద్దు వంకాయ కావాలంటే పోనీ వంకాయ కూర కారంబెట్టి కూర తయారు చేసిస్తే వాడికి అరగదది జనులు అలా ఉంటారు సరళం నా రోచ్యతే కఠినం నా పచ్చ ఓం ఎంత సరళంగా ఉంది అది ఇష్టం ఉండదు ఎవరికి దాని మీద శ్రద్ధ ఉండదు దానికి పక్కన ఎంత పెడితే దాని మీద ఉంచిన శ్రద్ధ ఓం ఓం పక్కనుండి దాని మీద శ్రద్ధే తప్ప ఓం మీద శ్రద్ధ ఉండదు సో ఈ విధంగా జనులు ఓంకారమును మీద శ్రద్ధ పెట్టారు తర్వాత వచ్చి దాని మీద శ్రద్ధ పెడతారు ఆ రోంలో ఏమీ ఉన్న ఉందని కూడా అనుకోరు తర్వాత వచ్చి దాంట్లో ఏదో ఉందని అనుకుంటా కూడా అదైనా తెలుసుకుంటారా అంటే అది తెలుసుకోరు మెకానికల్ గా వెళ్ళిస్తూ శృతి శ్రీమంత శృతి సీమంత ఏదో ఏదో ఉంటుంది పెద్ద పెద్ద నామాలు ఉంటాయి లలిత శాస్త్ర అమాలు ఏదో ఉరికే అందులో ఉండడమే తప్ప సో ఆ రకంగా తెలిస్తే గొప్ప తెలిస్తే గొప్ప కాబట్టి అత్యంత సరళమైన నామాన్ని మీరు కోరుకోవాలి తప్ప ఎందుకంటే ట్రూత్ ఈ సింపుల్ సరళంగా ఉంటుంది ట్రూత్ ట్రూత్ జటిలముగా ఉండదు ఎక్కడైనా జటిలమైనది ఉందంటే అది మస్తిష్కము పెట్టుకున్నటువంటి కల్పన తప్ప సరళమైనదేదో అది ఏ ఓం అనేది మస్తిష్కము చేత కల్పించబడినది కాదు మస్తిష్కాన్ని మింగేసేటువంటి శబ్దం మస్తిష్కము అంటే మనస్సు మనస్సు సంకల్ప వికల్పములను తనలో విలీనము చేసుకునేటువంటి ఒక అద్భుతమైన శబ్దము ఓం కాబట్టి ఓం అత్యంత సరళమైన నామము పరమాత్మకు చాలా దగ్గర నామము శంకరుడు భాష్యంలో ఓ మాట అన్నారు కఠోపనిషద్ భాష్యంలో మాట్లాడారు ఇంకెక్కడా అన్నట్టు కనపడదు అక్కడే అన్నారేమో అని అనిపిస్తుంది ఆ ఓంకారం గురించి చర్చ వచ్చినప్పుడు బ్రహ్మణ నేదిష్టం నామ అని అన్నారు అంటే పరమాత్మకు చాలా దగ్గరగా తీసుకుపోయి పేరు ఓంకారము అని ఇంకా ఏ నామము కూడా పరమాత్మ దగ్గరికి మిమ్మల్ని అంత దగ్గరికి తీసుకువెళ్ళు పరమాత్మ అక్కడ ఉంటే మీరు చుట్టుపక్కల అక్కడ ఓం అనేది పరమాత్మ దగ్గరికి తీసుకు చాలా దగ్గరికి తీసుకుని వెళ్ళగా సో ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వచ్చే అంటారు ఏం దర్శనం చేసినా దూరం నుంచి దర్శనం చేయడమేగా దగ్గరికి వెళ్ళి మీరేం దర్శనం చేస్తారు దగ్గర ఉన్న వాళ్ళకి దర్శనం మీద పెద్ద శ్రద్ధ కూడా ఉంది దగ్గర ఉన్నవాళ్ళు దేవుడి చేసి చూడడం మానేసి దేవుణ్ణి చూడడానికి వచ్చిన వాళ్ళ చేసి చూస్తూ ఉంటారు మీరు గమనించారా దగ్గరగా దూరంగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి చూడడానికి అలాగా కళ్ళు అప్పగించేసి కష్టపడిపోతూ ఉంటారు